అంతే తప్ప ఆయన మీరు ఇలా చెప్తున్నాడు కదా నా స్వరూపంలో వేళ లేవడుతున్నాడే అసలు ఇది ఎంతవరకు సత్యము ఒకసారి నా స్వరూపాన్ని నేను పరిశీలిస్తాను తెలుసుకుంటాను అని ఆయన్ని కాలు పట్టుకుని మీరు చెప్పారు కానీ నాకు అనుభవానికి వచ్చే ఉపాయం చెప్పండి అది నాకు అనుభవానికి రావట్లేదు ఇవన్నీ కూడా నా స్వరూపంలో ఉన్నాయని నాకు అనిపిస్తోంది కానీ నా అజ్ఞానాన్ని మీరు పోగొట్టండి అని అంటాడా అండరు ఏమంటాడు నీకెళ్ళా నువ్వేమో ఇల్లు బతులు వదిలిపెట్టి రోడ్డు మీ పడ్డావు నీకేం తెలుస్తాయి కష్టాలు బోడి గుండు వాడికి ఏం తెలుస్తుంది జుట్టున్నవాడి కష్టాలు ఒక ఆయన ఆతోడాలన్నాడు బోడి గుండు వాడికి జుట్టుల వాడికిందో ఇంత జుట్టున్నవాడు దానికి షాంపూ పెట్టుకోవాలి హెయిరాయిల్ రాసుకోవాలి దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు రంగు కూడా రసినే ఆడవాలి జుట్టున్నవాడికి కష్టాలు ఉంటాయి బోడి గుండు వాడికే ఉంటాయి కాబట్టి నువ్వు నీ బోర్డు ముందు కబుర్లు నా దగ్గర చెప్పటం సంసారంలో ఉంటే తెలుస్తుంది అన్నాడు అటువంటి వాడికి మీరు అస్పర్శ యోగాన్ని ఏం బోధిస్తాను నేను మొత్తం ఫీల్డ్ కవర్ చేశాను ఎందుకు కవర్ చేయాల్సి వచ్చింది సర్వయోగి మాట ఉందో చెప్పటి అస్పర్శ యోగా అస్పర్శ యోగాన్ని వీళ్ళెవరూ కూడా పట్టుకోజావు అని గౌరవాల శని ఎలా అన్నారో పోడండి మళ్ళీ అన్న శ్లోకాన్ని అస్పర్శయోగో నామైష దుర్దర్శ సర్వి యోగినో విభ్యతి అస్మాత్ అభయ భయదర్శిన విచేతనే ఎప్పుడైనా సందర్భాల్లో కనుక అనుకూలంగా లేకపోతే ఆత్మస్వరూపం అది నేను చెప్పాలంటే ఆ సందర్భం ఉంటేనే చెప్తా లేకపోతే అర్థం కాదు అది మిస్ఫిట్ పైగా ఏంటి ఇలా ఆ సందర్భంగా ఈ ఎక్కువ జరిగిన ఆ సందర్భంగా మాట్లాడతాడు కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు ఏమిటని వాళ్ళు కంగారు పడతాడు కూడా కాబట్టి దీన్ని పిలిచి పొరపాటు చేసే అనేది ఎలాగూ ఉంది అది ఉన్నమాట అది కాబట్టి వాళ్ళు దే కెన్ నాట్ అప్రిషియేట్ పదక్షేదు అస్పర్శయోగ నామా ఏషోగిోగిన బిధ్యతి అస్మాత్ అయదర్శిన దీనికి రీజన్ చెప్తారు రేసం రేసన్ ఎలా చెప్తారంటే ఇప్పుడు ఆకాశము మీ చుట్టూ ఉన్న ఆకాశం ఎలా ఉన్నది నిర్మలముగా ఉంది అవునండి సుగంధం దాన్ని ముట్టుకోగలుగుతుందా ముట్టుకోలేదు దుర్గంధం ముట్టుకుంటుందా ముట్టుకోలేదు తర్వాత చుట్టూ చుట్టూ వైబ్రేషన్స్ గుడ్ వైబ్రేషన్స్ బ్యాడ్ వైబ్రేషన్స్ అంటారు అందుకే దేవాలయంలో గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి కళ్ళు కాంపౌండ్లో బ్యాడ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఒక మాట అంటారు ఈ గుడ్ వైబ్రేషన్స్ ఆకాశాన్ని ముట్టుకోగలవా నో బ్యాడ్ వైబ్రేషన్స్ స్పృశించగలవా నో ఆకాశాన్ని ఏది స్పృశించలేదు ఏమండి తర్వాత ఈ ఆకాశాన్ని ఏమైనా భూతాలు ప్రేతాలు పిశాచాలు స్పృశిస్తాయేమో నో మీకు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు నిర్మలమైన ఆకాశము యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా మీకు అర్థం ఏమి అర్థం వస్తాయో చూసినా యువత కాన్సెప్ట్సే అర్థం వస్తాయి మీకు ఇవ్వమని కాన్సెప్ట్స్ పెట్టుకుంటారు ఏమైనా ఇక్కడ ఆకాశం ఇది కళ్ళు పాక కనుక ఇక అపవిత్రము ఇది దేవాలయము కనుక పవిత్రము అది కాంపౌండ్ పెట్టి కాన్సెప్ట్ పెట్టుకుంటారు ఆ కాన్సెప్ట్ ఏం చేస్తాయి ఆపోజిట్స్ టైర్ ఆఫ్ ఆపోజిట్స్ ఆ కాన్సెప్ట్స్ ఏం చేస్తాయంటే మీకు నిర్మలమైన ఆకాష్ని తెలియకుండా అడ్డుపడతాయి అవతల భూతాలు ప్రేతాలు విషాచాలు ఉంటాయి ఎక్కడ ఉంటాయి లావి ఇక్కడే ఉంటాయి లావి తిరుగుతూ ఉంటాయి భూత భూత విశాచ అవి కాబట్టి ఏమైపోవాలి భూత విషేజాలు సో ఎక్కడికో పోవాలి ఉత్తిష్టం అవి లేచిపోవాలి అంటే ఇక నేను చెప్తూ ఉన్న ఆకాశంలో భూతాలు విషాచాలు ఉంటాయి అవి ఇప్పుడు అవతలకి పోవాలి అని వీడు పెట్టు కూర్చుంటాడు రోజు ఇదే మాట రోజుకి మూడు సార్లు అంటూ ఉంటాడు ఏమాట అది తెలిసే నాటికి కూడా తెలియకుండా అలవాటు ప్రకారంగా సంస్కృతం కాకుండా అనేస్తే అది అదొక అర్థత అయింది దాంట్లో ఒకసారి లాభం ఉంది సంస్కృతం రాకుండా అనేస్తే సంస్కృతం వచ్చి కూడా మనసు ఎక్కడోగిపోలా ఉంటుంది ఇది మెకానికల్గా అనేస్తే కూడా పర్వాలేదు అర్థం చేసుకుంటూ అన్నాడనుకోండి ఉత్సంతో భూత విషాద అహది భూత విషాధ అనిపోవాలి అని అన్నాడనుకోండి దాంతో వాడికి నిర్మలమైన ఆకాశం ఎన్నడో అనుభవానికి రానే రాదు వాడికి ఎప్పుడూ భూతాలు పిశాచాలు ఉన్నట్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా ఇవ్వ అవుట్లైన్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు హోమం చేసినప్పుడు ఇలా మంట వచ్చినప్పుడు ఈ మంటలో అవుట్లైనింగ్ కనబడతాయి కదా మా గురువు గారు అవుట్లైనింగ్ అంటాడు ఏ గడ్డ వెళ్ళినట్టు ఇవి ఇచ్చి ఇది గెడ్డ అంటాడు మంటలో ఏం కావాలంటే అదే కనబడుతుంది అలాగే భూతాలు ప్రేతలు పిశాచ్యాలు అవుట్లైనింగ్ వీడికి కనపడుతూ ఉంటాయి వాడికి నిర్మలమైన ఆకాశం ఎప్పుడు అనుభవానికి వస్తుంది కాదు కాబట్టి ఈ మైండ్లో పేరుకుపోయి ఉన్నటువంటి కాన్సెప్ట్స్ థాట్స్ థీరీస్ బిలీఫ్స్ అవన్నీ కూడా నీకు ఆత్మస్వరూపము అర్థం కాకుండా అనుభవానికి రాకుండా అర్థకొడుకుతూ ఉంటాయి అందుకనే ఏమి చదువుకోకుండా అమాయకంగా ఉన్నవారికి ఆత్మస్వరూపం రెండు నిమిషాల్లో చెప్పచ్చు ఈ సర్వయోగి ఉన్నప్పుడు సరే తంత్రాలు మంత్రాలు యంత్రాలు మీరు అందించి పెట్టుకుని వస్తారీ సరే మీకు అసలు మీరు ఏది చెప్పడానికి ఉండదు వాడు ఏదైనా అంటే యంత్రం అంటాడు హనుమాన్ యంత్రం అంటాడు నేను ఏమో పూజలు చేసి యంత్రం కొనేస్తుంటే మీకు అన్ని కొడుతుంది తీసుకుంటుంది మోఖ ప్రపంచం ఏదేదానికి ఒకటి అలా అనిపిస్తోంది అయితే మూర్ఖ ప్రపంచంలో కూడా మళ్ళీ ఆత్మయందు మూర్ఖత్వం కూడా ఉండదు మళ్ళా అది కూడా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ భావజాలమంతా కలిసి ఒక పెద్ద మేఘంలాగా ఉండి సూర్యుడిని కూడా కప్పి వేసేదలిగే సామర్థ్యం లాగా ఆ కారణంగా ఆత్మానే సూర్యుడు కప్పు వేయని బడి ఉంటాడు వాళ్ళకి తెలియ అర్థం చేసుకోలేదు అస్పర్శయోగో నామ అస్పర్శయోగము అని ప్రసిద్ధి చెందిన యోగము అంటే ప్రసిద్ధి చెందిన వేనర్థం సర్వయోగి హఠయోగులు లయయోగులు సిద్ధయోగులు సిద్ధయోగులను ఉంటారు వాళ్ళలో రూపదారి వాళ్ళు ఇవ్వేవో చెప్తారు సిద్ధయోగులు అంటే అది అంటే ఇనుముని పా బంగారం చేసేస్తానంటాడు ఇనుము బంగారంలా చేస్తాం అంటే మరి అదే సిద్ధయోగం అంటాడు ఇనుము వేరు బంగారం వేరు ఈ ఇనుములు బంగారం చేసేస్తాడు పాదరసం పాయిజన్ ఆ పాదరసానికి అసలు పాయిజన్ లేకుండా నేను దాన్ని ఏదో చేస్తానంటాడు ఏదో చెప్తాను పాదరసం ఒకసారి విందుతూ ఉంటే అన్ని రోడ్లు పోతాయండి అయ్యరాను పాదరసం ఈజ్ విషం మామూలు వాళ్ళకు విషం కానీ సిద్ధులకు విషం కాదంటాడు ఇప్పుడు బాడీ ఉంటుందండి బాడీలో సెల్స్ ఉంటాయి మెర్చ్యులీ ఈజ్ ఏ మెటర్ వీడు సంగతి ఆ సెల్స్కి తెలియదు ఈ మెటల్కి తెలియదు ఆ రెండు రియాక్ట్ అవుతాడు ఇప్పుడు సిద్ధుడు ఉన్నాడు ఆమదం తాగాడు ఏమవుతుంది సిద్ధుడు కాబట్టి ఏదో అవుతుందా ఏం అందరికీ అయినట్టే అవుతుంది సిద్ధుడు కాబట్టి ఆ సెల్స్కి తెలియద్దు ఆ శోభకు ఇంత వరకు తెలియద్దండి ఈ ఆమదానికి తెలియదు మీరు సిద్ధుడని ఆ సెల్స్కి తెలియదు కాబట్టి ఇటువంటి అన్సైంటిఫిక్ బాత్ మాటల్ని అసలు పలకడమే తప్పు సిద్ధయోగులు అనండే సిద్ధయోగులు మంత్రయోగులు తంత్రయోగులు మొదలైన సర్వయోగులచే దుర్దర్శ తెలియ శక్య ముఖానిది అస్పర్శయోగం కానీ అద్వైత వేదాంతులకు అందరూ మీరు ఈ పాఠాలు విన్నారు మాణుక్య కార్యక్రమంలో అలాకశాంతి ప్రకరణలో వస్తుందని గుర్తున్నాను అస్పర్శయోగము అంటే అది హయ్యెస్ట్ ఫిలాసఫీ అది ఆత్మస్వరూపము అది అస్పర్శ యోగం అది అది తెలుసుకున్నాడంటే వాడు ఈ సంసారము వాడిని ఏమీ చేయలేదు అసలు వాడిని దేవిదారులకి చేరలేదు పద్మము దాని బతుకంతా మురికి నీట్లోనే ఉంటుంది కానీ ఎన్నడూ మురికి దానికి అంటను కూడా అంటలేదు ఇంచేంటనే దేవతలందరికీ పద్మాన్ని ఆసనంగా కల్పించారు మన మహర్షులు దేవతల్ని పద్మంలో కూర్చోబెడతారు కాబట్టి ఫిజికల్గా దేవత ఓ యాభై కేజీలు డాక్టర్ ఓ ఎనభై కేజీలు తొంభై కేజీలు వంద కేజీలు బరువు ఉన్న దేవతని పద్మంలో కూర్చోబెడితే ఏమవుతుందండి కాబట్టి అక్కడ దేవత చిన్మయుడు ఫిజికల్ కాదు బరువే ఉండడు చైతన్యానికి బరువే ఉండదు మాంసాలకి ఎనుకలకి బరువు అంతా ఎనుకల నుంచి వస్తుంది మాంసం నుంచి సో ఆ చిన్మయ దేవతా దేవత అంటే చిన్మయుడు చిన్మయుడిని మీరు పద్మంలో కూర్చోబెట్టాలి ఎందుకని ఆ చిత్ అది అసమస్యోగా ఏది దాన్ని సృష్టించదు అని చేత ఇప్పుడు లక్ష్మి చిన్మయ కదే మధ్య మాంసమయ చిన్మయ చెప్పారు పద్మంలో కూర్చుంటుంది విష్ణువు చెన్మయుడు పద్మంలో ఉంటాడు శివుడు చన్మయుడు పద్మంలో ఉంటాడు పద్మ పద్మానికి పెట్ట చూడటే పద్మాసనంలో ఉంటాడు వాటర్ అంటే దాని అర్థం అంతేగాని ఫిజికల్గా పద్మాల్లో కూర్చుంటారని కాదు కాబట్టి ఈ అస్పర్శ యోగాన్ని వీళ్ళు తెలుసుకోలే తర్వాత చాలామంది సాధకులు కంప్లైంట్ చేస్తారు ఎవరిని ధ్యానం చేసుకుంటే ఎవో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని తప్పుడు ఆలోచనలో ఉండే తప్పుడు ధనము నీ స్వరూపాన్ని స్పృశించదు నువ్వు చర్చేయ నువ్వు కాన్ఫ్లిక్ట్ ఉండని ఆలోచనలో తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే ఆ వాసన ఇంకా ఉంది అని అర్థం ఆ వాసన నీ ఎందు లేదు మనస్సును ఆ వాసన నేను కూడా స్పృశించలేదు కాబట్టి నువ్వు కాన్ఫ్లిక్ట్ పెట్టుకో పెట్టుకుంటే ధ్యానం ముందే మోసం అవుతుంది నువ్వు వితౌట్ కాన్ఫ్లిక్ట్ ధ్యానం చేసుకో వాడు హ్యాపీగా ఉంటాడు కానీ మనస్సు చెంచలముగా ఉన్నది దాని స్వభావం అది మనస్సు యొక్క చంచలత్వం నీ స్వరూపాన్ని స్పృశించలేదు రింగ్ బి నువ్వు నువ్వు చెంత ఈ మనస్సు యొక్క చెంచలత్వము మన స్వరూపాన్ని స్పృశించదు అని తెలిసేసుకొని సాక్షిగా ఉండిపోదు యూ హెవ్ సాల్వ్డ్ ది ప్రాబ్లం లేకపోతే ఏమైనా మనస్సు చెంచలత్వం ఎలా పోవాలి అని కొట్టుకుంటే ఎలా పోతుంది పోడరు ముందు స్వామీజీ ఏమన్నారంటే కోతి యొక్క చంచలత్వం పోతే మనస్సు యొక్క చంచలత్వం పోతుంది అని ఓ మాట చెప్పారు అది అది అది తెలుసుకోవడంలో పెద్ద తెలుగుతారు లేదు ఆయన రెండో మాట ఏం చెప్పారంటే కోతి అల్లరి చేయకుండా కదలకుండా ఓ తోట బుద్ధిగా కూర్చుంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి మీకు ఆనందిస్తుంది దానికి రోగం వచ్చింది అలాగే మీ మనస్సు కూడా ఏమి కదలకుండా ఉందంటే ఏదో సంథింగ్ ఇది రాంగ్ వచ్చేవారు మైండ్ మీరు సైకాట్రిస్ ని కన్సల్ట్ మంచిది ఏదో సంప్రెషన్ ఏదో వచ్చింది కాబట్టి మీరు ఏమి చెంతజేయాల్సింది లేదు మనస్సు యొక్క చెంచమత్వము మీ స్వరూపాన్ని స్పృశించదు మనస్సులో ఉండేటువంటి వాసనలు మిమ్మల్ని స్పృశించవు అరే బే ఫికరణని చేయవద్దు తికర్మ కర్మ ఆ విధంగా నువ్వు ధ్యాననిష్ఠులైందు దీనికి అస్పృశ తర్వాత అనాచారం ఏమండి నేను ఏదైతే మీరు మంత్రం ఉన్నారు నేను జపం చేసుకుంటున్నాను మా ఇంట్లో అంత అనాచారం ఉంది ఈ అనాచారం మరి ఏం చేయమంటారు భర్తకి అనాచారము మాంస భక్షణం వదిలే చేస్తాడు నా పిల్లలకి అనాచారము నన్ను ఏం చేయమంటారని పాపం చాలామంది అడుగుతారు అమ్మ వాళ్ళ అనాచారం నేను ఎందుకు స్పృశించదు అనాచారం నిన్ను ఏది స్పృశించదు అస్పృశ యోగం వాళ్ళ అనాచారం వాళ్ళని ఉంచుకొని నువ్వు అనాచారం పెట్టుకో అస్పృశ యోగం ఉంటే ఇప్పుడు నేను ఎక్కడికో వాళ్ళు ఇంటికో పోయినా వెళ్ళా అంటే వెండి కంచం వేశా వెండి కంచం వద్దమ్మా నాకు ఈ వెండి కంచము అనే మాటే నా మనస్సుకి ప్రధాని కనిపిస్తుంది వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ లైక్ ఇట్ నేను ఆ వెండి కంచం అనేప్పటికీ నా దేవుడితో ఇబ్బంది కలుగుతుంది మనస్సు వాట్ ఎవర్ నాకుండే బ్యాక్గ్రౌండ్ ఏదో నాకుండే ఐ డోంట్ వాంచ్ ఇట్ నా వెండి కంచం అనేది వద్దు నేను ఇట్టుకోను ఐ నెవర్ ఓన్డ్ నాది వెళ్లి కంచం అనే మాట నేను ఎప్పుడూ అనుకోలేదు తీసేసిన వెండి కంచం తీసేయాలి కాదండి ఆ స్టీల్ కంచంలో మేము భోజనం చేసి మీరు భోజనం చేసింది ఇంకా దాన్ని పట్టుకుని ఉండవు మీరు కడగలేదే కడకపోవడం లేకండి కడిగాము మొదలు విమ్ము పౌడర్ వేసింది అది కానీ ఇంబజండి అయితే విమ్ము పౌడర్ వేసి దేనికి అస్పర్శయోగం కోసమే విమ్ము పౌడర్ వేసింది మీరు కడక్కకపోతే అది కానీ అనిపిస్తున్నాను కడిగి పెట్టండి అయితే ఇంకా దాంట్లో అటుక్కులు కూర్చున్నది అక్కడ అస్పర్శయోగం అక్కడి నుంచి బాడీకి అస్పృశయోగం బాడీ నుంచి మనస్సుకు అస్పృశయోగం మనస్సు నుంచి ఆత్మకు ఫైనల్గా అస్పర్శయోగం ఇవన్నీ మనల్ని స్పర్శిస్తాయేమన్నా అంటే నా అభిప్రాయం లైసెన్స్గా ఉండమని కాదు అనాచారాన్ని అభ్యసించమని కాదు బాగున్నారా నేను ఇప్పుడే గుర్తుపట్టా లేచి నెలకొన్నా సార్ ఆయనే కాదు మీరే మీరే ఆయన కాదు మీకంటే ముందున్నా మీరే మీరు ఒకసారి పరిచయం చేయండి పవన్ కళ్యాణ్ గారు ఐడీపీ చాలా కాలం తర్వాత కలిసి బాగున్నారా ఇప్పుడే కూర్చుబట్టాము కూర్చో మీరు ఐడీపీ మీ పేరేమి మంచిది నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను చదివిను వీటిని బాగా జరిగింది కూర్చోవడం పొందే గారు కనుక సో అనాచారము అనేది ఆత్మస్వరూపానికి లేదు అది మొదటి వాక్యం రెండో వాక్యం ఈ ఏలై అనగా అభయే అభయమునందు భయదర్శినహ భయమును దర్శించే యోగినహిన అన్నది వెటకారనమాట మీరు ఏమనుకుంటున్నారో సంస్కృతంలో కూడా సకాసం ఉంటుంది ఆయన యోగులు ఉంటున్నారు వీళ్ళందరినీ యోగులను పెట్టినా ఆయన చేస్తున్నారు ఆయన యోగులు అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ మేము యోగులు అని చెప్పుకుంటారు కదా ఈ యోగులు అభయమునందు భయమును దర్శించే యోగిన యోగులు అస్మాత్ ఈ ఆత్మ ఈ అస్పర్శ యోగము వలన బిభ్యతి భయపడుతుందహువజనం ఈ యోగులు ఈ సకల యోగులు మీకు చాలా లిస్టు చెప్పాను మఠయోగులు రయ్య యోగులు యోగులు ఉన్నారే వీళ్ళ పని ఏమిటంటే భయము లేని చోట భయమును చూసుకే వీళ్ళ పని అభయే భయ దర్శన అభయమునందు భయమును చూస్తాడు నేను మొన్న క్లాసులో చెప్పాను ఒకదని నా దగ్గరికి వచ్చాడు నాకు కాద సర్పదోషము కాలదు ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ వై స్టాండర్డ్ ఎగ్జాంపుల్ బికాస్ ఇట్ ఈస్ సో ప్రివెలెటివ్ ద సొసైటీ సొసైటీలో ఈ కాలసర్పదోషం అనేది చాలా ప్రివిలెంట్గా ఉంది ఎంత ప్రివిలెంట్ అంటే ప్రతిరోజు ఎక్కడికప్పుడు నుంచో ఓ బస్సు కాలసర్పదోషం వాళ్ళని తీసుకుని బయలుదేరుతుంది ఒక ఫుల్ బస్సు వాళ్ళ బస్సు నిండా ఈ కాలసర్పదోషం వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ ఈ కాలసర్పదోషాన్ని పోగొట్టుకోవడానికి వెళ్తున్నారు ఎక్కడుంది కాలసర్పదోషం వెరీ అభయే భయ దర్శన అసలు కాల సర్ప కాలమనే సర్పము అంటే పాము ఏమి ఉండదు అక్కడ పాముంటుందని మీరు పాము బొమ్మ తీసి కూర్చుంటే ఇక నేనేం చేయను పాముతో ఏమి అది మెటఫర్ కాలమును సర్పంతో పోల్చారు ఈ మాట చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ టాపిక్ కోసం చెప్తున్నా అభయే భయదర్శిన ఆ మాట మీరు వదిలిపెట్టగా అభయే భయదర్శిన భయము లేని తత్వమునందు భయమును దర్శిస్తారు సర్పమే ఉండదు సర్పము చెర చెర చెర పాకుతూ ఉంటుంది కాలం ఏం చేస్తుంది జర జర జర పాకేస్తూ ఉంటుంది రెండు వేల పదిహేనులో ఉన్నా నేను పద్నాలుగు ఏమో అనుకున్నా నాకు బెచ్ కూడా సరిగా ఏడు ఏడు కూడా సరిగ్గా పుట్టున్నాం నేను ఇంటారు రెండు వేల పద్నాలుగు అనుకుంటే మా మిత్రుడు నుంచి పదిహేను ఎప్పుడు వచ్చింది అంటే వేయి పదిహేను వేయి రెండు వేల పద్నాలుగు కాదు మార్చి పద్నాలుగు కాదు పదిహేను వేయి పరిహనొచ్చేసింది అప్పుడే ఏంది తర్వాత అప్పుడే జయనామ సంవత్సరం నడుస్తుందా విజయాన జయనా జయ ఇప్పుడు అప్పుడే అయిపోవచ్చు అప్పుడే ఇప్పుడు నెక్స్ట్ మన్మథనామ సంవత్సరం అన్నారు ఎవరిలో వెళ్ళ నా జైలో పడిందే చూడండి ఎలా పోతుందో కాలం అని చేతనే దానికి సర్పంతో పోల్చారు కాలమే సర్పము కాలము సర్పమైతే మనకేమో మనసు లేనిపోలే మనసు మనం పోవడం ఏంటి దోషము మనకున్న సంపదలన్నీ అది అపహ అపహరించేస్తుంది మనకున్న ఆరోగ్యాన్ని బలాన్ని అపహరించేస్తుంది తెల్లటి జుట్టు తెల్లటి జుట్టు అవుతుంది నల్లని జుట్టు తెల్లగా అవుతుంది ఒక ఆయన తెల్ల ముగ్గు బుట్టలాగా జుట్టు గడ్డము కూడా నల్ల ఉండేది హాయిగా చక్కగా ముచ్చటగా ఉండేవాడు ఆయన ఏం చేశాడు నలుపురమ్ము వేసుకొచ్చాడు ఈ నలుపు ఎటువంటి నలుపు అంటే ఈ వేషమ్మ నలుపు మామూలుగా జుట్టు యొక్క నలుపు కంటే కూడా ఫిజిక్స్ లో బ్లాక్ బాడీ అని ఒకటి ఉన్నది రియల్ బ్లాక్ బాడీ డజంట్ ఎగ్జిస్ట్ మీన్స్ యూనివర్స్ ఎందుకంటే బ్లాక్ బాడీ అంటే ఏంటి ఏ రేడియేషన్ అయినా సరే అది అబ్జర్వ్ చేసేసి ఇంకా రిటర్న్ దాన్ని బ్లాక్ బాడీ అంటారు ఈయన ఈయన వేసుకున్న రంగు బ్లాక్ బాడీ రేడియేషన్కి దృష్టాంతలాగా ఉంది ఆయన్ని చూస్తే ఎలా ఉందంటే ఎంత కృత్రిమంగా ఉందంటే అంత అంతలాగా రంగు అనుకోలే ఎవరైనా చెప్పే ఉంటుంది ఆయనకి పోలండి అది అదే కాల సర్ప దోషం అంటే అదే నల్లని జుట్టేమవుతుంది ఎలాగే అయిపోతుంది కాలసర్ప దోషం యొక్క ప్రభావం చేత కాలసర్పదోషం అంటే అదే మీరు బస్సు ఎక్కిసి ఎక్కడ పోగ్పోతే ఎవరైతే ఆ కాలసర్పదోషం ఎక్కడికి పోదా అలాగే ఉంటుంది తర్వాత కొంతకాలానికి ఏమవుతాడు మనిషి పోతాడు ఇది కాలసర్పదోషం ఈ కాలసర్పదోషాన్ని మీరు ఎలా పోగొట్టుకుంటారు ఒక గెటెడ్ అఫెక్ట్ కెన్ గెట్రెడ్ అఫెక్ట్ హౌ మీ ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు అని తెలుసుకోవడం ద్వారా మీరు పోగొట్టారు మీరు అభయమైన ఆత్మస్వరూపము నుండి భయమును దర్శిస్తూ ఉన్నారు అది మీ పొరపాటు సో ఈ నా దగ్గరికి వచ్చారు కాలసర్పదోషం గురించి నేను కాలసర్పదోషం గురించి ఉన్నా వృత్తాంతం చెప్పి మీరు భ్రమ నుంచి బయటకు వచ్చేసేయండి కూడా మీరు నాకు ఏదైనా ఉపాయం నేను చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి ఓ నమ శివాయ జపం చేసుకోండి ఓ నమ శివాయ జపం చేయటం చెప్పేసి ఇచ్చి పంపించాలి ఏ సాధనకి మంచిది కదా ఏదో సాధన ఉండాలి వెంటనే అది అర్థం అవుతుందో అవుదో ఇది తోడుగా ఉంటుందని అభిప్రాయం కాబట్టి కాలసర్పలోహము అది అనుకుంటున్నాడంటే వాటిని మనం చక్కటి దృష్టాంతం దేనికి అభయే భయ అంటే మనుషులు ఎలా ఉంటారు అన్నదానికి దృష్టాంతంగా ఒక అమ్మగారు నా దగ్గరకు వచ్చారు చాలా దైనచ్చారు మనస్సంతా కూడా బెంగపెట్టేసుకొని చాలా కష్టపడిపోతూ వచ్చాను ఏమా ఏమీ సమస్య అంటే రెండు నెలలైందండి ఏలినాటి శని ప్రవేశించింది నా జీవితంలోనే అంటే నేను నాకు శని నిజీవితం ఎందుకు ప్రవేశిస్తుండండి శని చాలా బిజీగా ఉంటాడు సూర్యుడు సృష్టి సంచారం చేస్తూ నిజీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు మీరే తప్పించవలేదా లేదు శనికి అలాగే అనుకోకూడదమ్మా కాదండి ఏడేళ్ళు ఉంటుంది కదా పైగా ఇదంతా కూడా భ్రమ అలాగేనే ఉండదు అందరికీ శని ఏడేళ్ళు ఏమిటి దిగుతూ ఉంటాడు మన అందరికీ శని ఉన్నట్టే అందరికీ ఉన్నాడు ఎవరికీ లేదు అందరికీ ఉన్నాడు ఎవరికీ లేదు కట్ట నమస్కారం శనైశ్వర అని పేరు శని అన్నది శనైశ్చర అన్నదానికి సంగ్రహ రూపము ఎక్లోజింగ్ అంట క్షనైశ్చర అంటే మెల్లగా తిరుగువాడు మెల్లగా తిరగడం మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఇతను ఒక్కడు మాత్రం ఇతను కాదు ఆ గ్రహం ఒక్కటి మాత్రం మెల్లగా తిరుగుతూ ఉంటాడు అక్కడ ఇతను కాబట్టి ఆ శని సర్వము సర్వం కలిగిదం బ్రహ్మ అన్ని గ్రహములు బ్రహ్మస్వరూపము శని కూడా బ్రహ్మస్వరూపము మీ కర్మయంలో వచ్చే సుఖ దుఃఖాలు మీకు వస్తాయి తప్ప శని వల్ల ప్రత్యేకంగా వచ్చే సుఖం కానీ దుఃఖం కానీ అలా రావు కాబట్టి మీరు ఈ పెట్టుకోవద్దు అని ఆమెకు నేను చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి నా పని నేను ఇంకా అంతకంటే చేయగలను అవన్నీ బతిమలన్నా పట్టుకునే చెప్పి నాలుగు మాటలు మంచి మాటలు చెప్పడం మళ్ళీ పది రోజుల మళ్ళీ వచ్చారు అమ్మగా వచ్చి చెప్పారు మీ మాటలు విన్న తర్వాత నేను హైదరాబాద్ దగ్గర పోతున్నాను విశ్రాంత్రిగా ఉన్నానని ఆమె బరువు తీసేసినట్టు అయిపోయింది ఇప్పుడు ఆవిడ వచ్చినప్పుడు ఆమె ఆమె దేనికి దృష్టాంతమో తెలిసిన అభయే భయ దర్శన అభయము ఆత్మస్వరూపము అభయము దాంట్లో వీళ్ళు భయాల్ని చూస్తూ ఉంటారు పైగా దానికి యోగముగా లోకంలో ఓ రకం భయాలతో జయను బాధపడుతూ ఉంటారు ఫిక్స్డ్ డి డిపాజిట్లో డబ్బులు వేస్తారు అది ఇంటుందో పోతుందో తెలియదు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన హోములన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వం వాళ్ళు విఆర్ఎస్ స్కీమ్ అమలు చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో విఆర్ఎస్ స్కీమ్ అమలు చేసి పదకొండు కోట్ల రూపాయలు పంచిపెట్టారు అవన్నీ వీళ్ళు చిట్టుబడి వాళ్ళు ఈ చిన్న చిన్నక వీళ్ళు వాళ్ళు చేసుకున్నారు వస్తే బొమ్మంతా ఎవరి దగ్గర ఒక్క వైద్యలేదు నేను సత్యం చెప్తున్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు మింగేశారు వీళ్ళు ఏమన్నా కొన్ని పేర్లు చెప్పుకుంటారా లీఫల్ మ్యాగ్జిమా నాగార్జున డిసిఎల్ డిసిఎల్ లాయిడ్స్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆ పేరు చూడండి మీరు దీక్షని చూడాలి ప్రూడెన్షియల్ అనే పదాలు చాలా చక్కటి పదం తెలుగు థియాటర్లు కదా అని అర్థం ప్రూడెన్షియల్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి మ్యాగ్జిమా వీళ్ళందరూ తాత శాతవాహన ఇంకోహడు వీళ్ళందరూ కలిసి ఇది అభివృద్ధి వీళ్ళ దగ్గర ఈ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళు ఇంకో చోటు ఉద్యోగం చేసుకోకపోతే ఆ భయం ఉంటుంది సంసారంలో అలా భయం ఉంటుంది ధనాన్ని సంసారం బతుకుపోతుంది ఆ ధనంతో మమకారం పెట్టుకున్న వాడు భయపడుతూ బతుకుతాడు వాడు కూడా తెలుసుకోవాలి ఎవరిని మనం అజ్ఞానం చేతి ఇలా భయపడుతున్నాం తప్ప వాస్తవంగా భయపడవలసిన హేతు లేదు అని తెలుసుకోవాలి అభయే భయదర్శిన మనుషులు భయము లేని స్థానం ముందు భయ భయాన్ని అనుభవిస్తూ ఉంటారు కారణం ఎంత వీక్ మైండ్ మానసిక బలహీనత మీరు భయపడుతున్నారు అంటే మీ మనస్సు వీక్గా ఉంది అని అంటే షేక్ అవుతున్నాడు ఎందుకలా షేక్ అవుతున్నారు అంటే కాళ్ళు కొంచెం దృఢంగా లేవు కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మనిషి షేక్ అవుతున్నాడు అన్నట్టుగానే మనస్సు కనుక బలహీనంగా ఉంటే మీకు భయము లేని సందర్భంలో భయము దర్శనమిస్తూ ఉంటుంది అభయే భయదర్శిన ఏం కోసం అంటే భయపడ్డాం ఆత్మస్వరూపం అస్పర్శ యోగం అని ఆత్మకు మృత్యువు లేదు అని తెలిసిన తర్వాత ఇంకా భయానికి సందర్భమేమి అభయే భయదర్శిన భయము చోట ఈ యోగులు భయాన్ని చూస్తూ భయపడుతూ ఉంటారు అస్పర్శయోగము వలన భయపడతారు పైగా ఇంకొకటి చెప్పేస్తే అయిపోతుంది ఆ శ్లోకం తత్వమసి అనేప్పటికీ భయపడిపోతారు తత్వమసి అంచేతనే చంద్రదృష్టిపతి తొమ్మిది సార్లు అంత నవతత్వ అభ్యాస తొమ్మిది సార్లు తత్వమసి అంటుంది ఒక ఆచార్యుడు ఏం చేశాడంటే తొమ్మిది సార్లు కూడా ఆ పెట్టి అతత్వమసి అని అదేంటండి తత్వమశీని అతత్వమశీని దిద్దేశారు ఏమిటి అని అడిగితే తత్వమశి అంటే ఆ మాట వినడానికే మేము మునికిపోతున్నాము ఎందుకంటే భగవంతుని ఇక్కడ అంతటి అపరాధము చేసినట్టయిపోతుంది భగవంతుడు మమ్మల్ని కుంభిపాక నరకంలో పడేస్తాడు కుంభిపాక నరకం ఎట్లనే విన్నారా అయ్యో ఇలాంటి మాటలు వినకూడైనా వినే ఉంటారు కుంభీపాకము అంటే పెద్ద గుండి బొహటు ఉంటుంది నరకంలో ఎప్పుడైనా మీరు విఠలాచార్య సినిమాల్లో చూసుకుంటూ ఉంటారు పెద్ద గుండి కలుగుతుంది ఆ గుండిగలో నూనె ఉంటుంది అది కూడా పెట్టి ఓల్డ్ ఫ్యాషన్ చెక్కపేళ్ళు పెట్టి మంటలు పెడుతూ ఉంటారు ఎవరు కార్లో పెద్ద పెద్ద గెరెట్లు పెట్టి కలుపుతూ ఉంటారు ఆ నూనె దాంట్లో పడేస్తారు దాన్ని కుంభీపాకము ఉంటారు దీన్ని పర్గేటరీ అని మైకేలు ఎంజలో చిత్రించిన పర్గేటరీలో కూడా ఉంటుంది చర్చ మీద చిత్రాలు వేస్తాడు పర్గేటరీ మైకేల్ ఏంజలో ఫేమస్ దాంట్లో ఇది ఉంటుంది ఈ కుంభీపాఠన అర్థం అవుతుంది ఇక్కడి నుంచే పట్టికెళ్ళాను వాళ్ళు సిల్క్ రూట్ పోతూ ఉండేది ఐడియాస్ అని ఐడియాస్ చిత్రించేటో అటు నుంచి టూ వస్తూ ఉన్నాయి ఐడియాస్ మనం మన ఆలోచన అమెరికాలో లాస్ ఏంజలస్లో ఫ్యాషన్స్ అన్నీ ఇక్కడో ఇక్కడ వీళ్ళు పెట్టేస్తూ ఉంటాను ఏదైనా స్టాప్ ఐడియాస్ ఐడియాస్ మూలిస్లో పెట్టలే అప్పుడు ఇప్పుడు కూడా ఎనీవే యోగిన పిబ్జటి వీళ్ళు యోగులు పేరుకి యోగులు కానీ ఎప్పుడూ భయపడుతూ బతుకుంటారు తత్వవశి అనే మాట వింటే భయపడిపోతారు ఎందుటలాగా మునికిపోతారు భయపడతారు ఎందుకంటే ఆ పరమాత్మ నా స్వరూపంలో ఉన్నాడు ఊహ చేయటానికి కూడా ఇద్వైతులకు భయం వస్తుంది ఇదంతా కూడా అజ్ఞానవనకల్గే భయ శ్లోకస్పర్శయోగో నామైష దుర్దర్శసోగి యోగినో విభ్యస్మాత్ అభయ భయదర్శిన మ రూపే ే కల్పితే చేదావేర నభ్రమవచిదీక్ష్యే ఆ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోవటానికి తష్టమే కాదు కానీ ముందు దాంట్లో ఉండే తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అంటే ఇది వ్యాఖ్యానం చేయటంలో ఉండే క్లేశాన్ని మనసులో పెట్టుకుని నేను అలా అంటున్నాను మీకు ఎలా చెప్పాలో నాకు సపోజ్ నేను ఒక పువ్వును ఇలా పట్టుకుని చూస్తున్నాను ఒక పువ్వును ఇలా చూస్తున్నాను అనుకోండి ఇలా పట్టుకుని శర్మన్స్ చెప్పేవాడు శర్మన్ అంటే సత్శర్మ ఉపదేశం చేసేవాడు అందరూ జప కూడేవాడు ఉపదేశం చేసేవాడు ఒకరోజు శన్మని చూర్చే వస్తుంటే దాంట్లో పువ్వు ఒకటి కింద పడే ఉంటాయి అది చేత్లో పట్టుకుని ఎందుకంటే నడిచి దాంట్లో పువ్వు ఉంటే అది మనస్సుకి బాగుండదు కదా దాని మీద ఎవడైనా కాలు వచ్చి కూర్చున్నాడు కూర్చుని ఆ అలా చూస్తూ ఉంటాడు ఆ అలా చూస్తూ ఉంటాడు అరగంట సేపు అంటే కనుమ గొప్పం వేయలేదని కాదని నా అభిప్రాయం తది నాటి పాయింట్ కర్మ గొప్ప పడ్డప్పుడు పడుతుంది అదే చదివి నాటి పాయింట్ అవకృష్ణ అదే శన్మో ఆ రోజు ఉపదేశం అదే మహాకర్షకుడు అనే శిష్యుడు ఎవరు ఉన్నాడు వాడికి అర్థమయం ఆనందంతో విరగబడి నవ్వడం కాదు ఆనందంతో నడదాడు ఆ నవ్వు నుండి సిద్ధాంతం పుట్టినది ఏమిటి ఇలా చూస్తూ ఉండడము శర్మం ఎలా అయినది మీరు అభ్యాసం చేసి చూడండి ఇంటికి వెళ్ళి ఒక పువ్వు తీసుకొని అభ్యాసం చేయండి పువ్వు అంటే జనం ఎత్తులో పెట్టుకోవడానికో లేదంటే దేవుడు మీద పెట్టాలని అనుకుంటాం తప్ప ఒక శర్మంగా అర్థం చేసుకోవటం జరుగుతుంది చూడండి పువ్వుకేసి చూడండి పువ్వు చెట్టు నుంచి కుట్టిన అత్యంత సుకుమారమైన సుందరమైన వస్తువు బ్రేళ్ళు వెరలు కాండము కొమ్మలు ఉపశాఖలు ఆకులు పళ్ళు పింజలు ఏవి కూడా అంత సుందరంగా ఉండవు అంత సుకుమారంగా ఉండవు కానీ పువ్వంత పెడిషన్ అంటే వాడిపోయింది చాలా తొందరగా వాడిపోయింది అదే తప్ప మరి ఏమంటే ఈ పువ్వు ఇది ఒక సందేశాన్ని మనకి ఇస్తుంది ఏమిటా సందేశము రూపము అనేది చాలా అనిత్యము అసత్యము ఎందుకంటే ఇంత అందమైన రూపము ఇంత సుకుమారమైన రూపము ఇంత తొందరగా వాడిపోతుంటే దాన్ని బట్టి మీకేమర్థమైనట్టే సో ఈ పువ్వుల్ని తనలో పెట్టుకుంటారు కొద్దిసేపటి గేమవుతాయి ఆ పువ్వులు సరిపోతే అవట్లో వాడేస్తారు చేసేది మొన్న రోడ్డు పక్కన వాడేస్తారు తనలో పెట్టుకున్న పువ్వుల యొక్క గతి గతి మీద ఉన్న పువ్వులు ఎక్కడ ఉంటాయి వేస్తు వేస్తే ఎట్లా ఉంటాయి దేవుడి మీద వేస్తారు పువ్వులు బుట్టలు బుట్టలు అవి ఎక్కడ ఉంటాయి అవి కూడా తీసుకొచ్చే రోడ్డు పక్కన వాడుకొస్తారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అత్యంత సుకుమారము సుందరము అయిన రూపము కూడా అత్యల్ప సమయంలో ఊహ కూడా చేయలేనంతగా వాడిపోతుంది అని మీరు ఒక సంగతి అర్థమైంది తర్వాత మీరు పువ్వును ఎలా చూసినట్లయితే మీరు ఆ పువ్వు యొక్క రూపాన్ని దాని సౌందర్యాన్ని కానీ లేక దాని ఆరిజిన్ అది ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకలా పుట్టింది ఏ హేతువు వల్ల ఆ విధంగా పుట్టినది ఇది ఈ సృష్టిలో ఈ ఎందుకు ఉన్నది దీని ప్రయోజనమేమి దీని రహస్యమేమి ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు కలిగాను వాడు అడగని ఈ ప్రశ్నలో ఏ ఒక్కటైనా మీకు తెలుస్తుందా ఏ ఒక్కటి తెలియదు మీరు ఎప్పుడూ పరిశీలనగా చూడలేదు కాబట్టి పఠించుకోలేదు కాబట్టి ఏదో అన్నా అంతా తెలిసిపోయినట్టు మీరు అనుకుంటున్నారు కానీ ఆ పువ్వు గురించి మీకు తెలుసున్నది ఏది లేదు అంటే ఏమిటి ఒక మైండ్తో కాన్సెప్షివల్గా తెలుసుకోవడము అని కనుక అదే తెలియడము అని మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఆ పువ్వు గురించి తెలుసున్నది సున్నా ఏమీ తెలియదు మీకు ఆ పువ్వు గురించి అయితే ఇక్కడ పెద్ద భ్రమ ఎక్కడ వస్తుందంటే దానితో ఒక పేరు పెడతారు మీరు దానికి ఎవరి పేరు పెడతారు రోజు అని పేరు పెడతారు గులాబీ అని ఈ పేరు గులాబీ అనే మాట మీరు పైకే అంటారు ఒకప్పుడు పైకి అనరు మీ మనస్సులో ఉంటుంది రైట్ అనకపోయినా గులాబీ అని మీ మైండ్ దానితో ఒక పేరు పెట్టేస్తుంది ఎప్పుడైతే మైండ్ ఒక నామాన్ని పెట్టేసిందో మీకు ఎవరికి ఇస్తుందంటే ఆ పువ్వు మీకు తెలిసిపోయింది అనే భ్రమ కలుగుతుంది అర్థమైందండి చెప్పింది కాబట్టి మీకు ఇప్పుడు ఎవరు తీసుకోండి ఇది నాకు తెలిసిపోయింది అని భ్రమ కలుగుతుంది ఇది గులాబీ తెలిసిందేగా పక్కన పెట్టాలి పెట్టకపోతే నెత్తని పెట్టుకోవడం నేతని పెట్టకపోతే కుటుంబం పెట్టడం అయిపోయిందంటే ఎందుకంటే ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు తెలుసుకోండి మాకు ఏం తెలిసింది మీకు అంటే గులాబీ గులాబీ ఈజ్ అేమ్ గివెన్ బై యువర్ మైండ్ ఇన్ అ గివన్ లాంగ్వేజ్ మీకేం తెలిసింది దీన్ని గులాబీ అంటే తెలిసిందా ఏం తెలిసింది తెలిసిందనే భ్రమ తప్ప మీకేమీ తెలియలేదు అది ఓకే అది ఉది భగవంతుడు భగవాన్ బుద్ధుని యొక్క సందేశం నీకు తెలిసిందనే భ్రమ నుంచి నువ్వు బయటపడు అక్కడ నీకేమీ తెలియలేదు మనస్సుతో తెలియదగ్గది అది తెలిసినట్టే కాదు కాబట్టి దానికి గులాబీ అనే పేరు తీసుకు పెట్టు ఆ మెంటల్ ఫామ్ తీసి పక్కన పెట్టు మెంటల్ కాన్సెప్చువల్ ఫామ్ అంటారు అది తెలిసినట్టే కాదు అసలు జ్ఞానమే కాదు అది కాబట్టి మైండ్ అనేది తీసి పక్కన పెట్టాం పేరు తీసి పక్కన పెట్టాం గులాబీ అనే మాట తీసి పక్కన పెట్టాం ఆ మాటకి అసోసియేట్ అయి ఉండే ఒక మెంటల్ ఫార్మ్ అవుతుంది దాన్ని కూడా తీసి పక్కన పెట్టాం అప్పుడు దాన్ని చూ చూస్తే మీకు ఒక అనుభవం కలుగుతుంది ఎందుకంటే అనుభవం ఏమవుతాయి ఏ అనుభవం కలుగుతుందో తెలిసినండి ఈ నామరూపాత్మకమైన జగత్తు ఏ సప్తత్వము నుండి నామరూపములకు అతీతమైన ఏ పరమాత్మతత్వము నుండి ఆవిర్భవించిందో ఆ పరమాత్మతత్వము వైపుకి ఈ పువ్వును చూస్తుంటే మీ దృష్టి ఆకర్షించబడుతుంది అంటే ఈ పువ్వు ఆ పరమాత్మ తత్వం నుండి మనకొక సందేశాన్ని పట్టుకుని వచ్చినది ఆ సందేశం మనకి తెలియకుండా కప్పుబడిపోయే పద్ధతి ఏమో తెలిసినా దానికి గులాబీ అని పేరు పెట్టి ఆ పేరుకి తగ్గ ఒక కాన్సెప్ట్ని మనస్సులో ఉంచుకుని ఇదే జ్ఞానము అనుకోవడమే దానిని కత్తి చేస్తుంది కాబట్టి గులాబీ అనే మాట ఆ మాటకి అసోసియేట్ అయి ఉండే కాన్సెప్ట్ కానీ అది జ్ఞానమే కాదు అది జ్ఞానము కానే కాదు వాటి వాటికే అజ్ఞానము అనేది లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి దానిని నీవు మనస్సుతో సంబంధం లేకుండగా మనస్సు అడ్డుపడకుండగా దానిని నీవు చూడగలిగితే దాని ద్వారా నీకు సకల జగత్తులకు మూలమూలం ఉండే ఆ ఎగ్జిస్టింగ్ సబ్సల్ యూత్ సప్తత్వము అని మనం ఏదైతే అన్నామో సదేకంగా సోమ్యేద మంత్ర ఆశీస్ అని దేన్నైతే మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నామో అది మీకు అనుభవానికి వస్తుంది తెలియడం కాదు కాన్సెప్షువల్గా తెలియడం కాదు అది అనుభవానికే వస్తుంది మీకు ఆత్మానుభవం అనుకు వస్తుంది దట్ ఈస్ బుద్ధాసిస్ అనుమా అర్థమైందండి అయితే అంటే ఏంటన్నమాట ఇది జగత్తు యొక్క మూల మూలం ఏమున్నది సత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సల్యూట్ కలదు ఇది చాలా చెప్పుకున్నాం మనము ఆభరణ ప్రపంచానికి మూలంలో ఏమున్నది బంగారం కలదు వస్త్ర ప్రపంచమునకు మూలంలో ఏమున్నది పత్తి కలదు అలాగే ఈ నామరూపాత్మకమైన జగత్తులకు మూలంలో ఏమున్నది సత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సల్యూట్ కలదు అని చెప్పనే వస్త్ర ప్రపంచంలో ఏ వస్త్రాన్ని చూసినా మీకు పత్తి తెలుస్తూ ఉంటుంది పత్తి కనబడుతూ ఉంటుంది ఆభరణ ప్రపంచంలో ఏ ఆభరణాన్ని చూసినా బంగారం కనబడుతూ ఉంటుంది ఈ నామరూపాత్మకమైన ప్రపంచంలో ఏ నామరూపాన్ని చూసినా ఆ సతి మీకు తెలుస్తూ ఉంటుంది ఉంది ఉంది ఉంది చూస్తే ఏం తెలుస్తుంది పర్వతము ఉంది నది ఉంది కుక్క ఉంది పిల్లి ఉంది దోమ ఉంది అని నీకు అన్నిటి ఎందు కూడా కదిలేది కదలన్నది జడము చేతనము అన్నిటి ఎందు కూడా అసత్ మీకు తెలుస్తూ ఉంటుంది ఆ సత్తు నుంచి సకల జగత్తు ఆవిర్భవించింది ఆ సత్తు అనే అధిష్టానము సుష్లేకం మీద ఈ నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమైనది బంగారం అనే అధిష్టానంలో ఆభరణ ప్రపంచము వరే ప్రప్తి అనే అధిష్టానము ముందు వస్త్ర ప్రపంచము వరే సబ్ అనే అధిష్టానము ముందు జగత్తు ప్రకటమైనది లేక ఆవిర్భవించినది ఇది వేదాంతుల యొక్క సిద్ధాంతం దీని మీద శూన్యవాదులు ఏమన్నారంటే ఈ నామరూపాత్మకమైన ప్రపంచము సత్యము కాదు ఇది కేవలము మనస్సు ఇంద్రియములు కాన్సెప్ట్స్ తప్ప దీంట్లో వాస్తవికత లేదు అనే అంశం నేను మీతో అంగీకరిస్తున్నాను దానికి నాకు మీకు అంగీకారమే కానీ ఈ నామరూపాత్మకమైన జగత్తునకు మూలమునందు ఎగ్జిస్టెన్స్ అఫ్ సల్యూట్ సత్ అనేది ఉన్నదని ఆ సత్తుకి రూపం ఉందా రంగుందా రుచిందా వాసనుందా లేవు పేరుందా లేదు సత్తు కూడా కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నదే కానీ దానికి యథార్థంగా పేరు కూడా లేదు అటువంటిప్పుడు అది ఏది కాదు అది శూన్యమే అని శూన్యవాదులు సత్తును తిరస్కరించి శూన్యాన్ని జగత్తునకు మూలముందు ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాన్ని ఖండించి సత్తును జగత్తునకు మూలముగా ఈ శ్లోకము మన ముందు పెట్టుకున్నది ఓకే శ్లోకం ఒకసారి అందాము ఇన్ని శుక్రవారం క్లాసులో ఫినిష్ చేద్దాము సపోపినామ రూపే ల్పితే చేదా పుత్రే తినధిష్టాన భ్రమిదీక్షణముదూర్ణమదూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాయణ పూర్ణమే వాశిష్యే శాంతిశాంతశాంతి